నిన్ను నిట్టు భావించినాను వారి వారి పాలికి వరదుడవదువు చేరి కొల్చిన వారికి చేపట్టుకుమవు కోరినుతించినవారి కొంగు పైడివి మేరతో తలచువారి నీటి నిదానమవు తారపు వివేకులకు సచ్చిదానందుడవు కావలననే వారికి కామధేను కింతామనివి నీవేగన్న వారికి నికిల రక్షకుడవు వారి తరణువేడేవారి భగ్యరాశివీ నిన్ను పూజించేవారి నిజపరతత్వము ఇన్నిటా నీ దాసులకు నీలికెవూ ఎన్నగ శ్రీవేంకటేశరములకును పన్ని కాచుకున్నవారి పలదాయకుడవు